మూడు వందల అరవై మానుపవశమాయలివిలన్నయూ శ్రీనాథుడుమును చేసినవే రాతిరి చీకటి రతిపగలు వెలుగు గాతలను ఎప్పుడు కలదిదియే ఈతల జ్ఞానులకు ఇలా అజ్ఞానుల జాతివైరములు సహజములే అసురులకు సురులకు అనాది నుండియు అసమున వైరం బదిగలదే యసగి వైష్ణవుల ఇలా ప్రాకృతులకు వొసగనివాదము భువిగలదే ఇహమును పరమును ఈ లంకెలతో విహితము చెప్పడి వేదములే అహిపతి శ్రీ వెంకటాధిపు మతమిది నిహితం పెరిగిన నిశ్చలమే